ఎక్కడ నుండి కలిగినదో ఆ కలిగిన దాని అవ్యక్త రూపంలో చెప్పండి నేర్పు ఇంకా నేర్పడమేంటి నేర్పడమేమి లేదు ఊరికే తెలుసుకోవడమే ఇది సరిగ్గానంటే పాడమంటున్నారు కందార్థం కదా అది చదవటం కాదు పాడమంటున్నారు పాట భజన చేసుకుని పాడమంటున్నారు పద్ధతిలోనే వంచునెరుక దాటుము మించిన పరతత్వమది అది మితిమీర లేదు వివిక్తమవు గతిగానరాదు ఇప్పుడు అర్థమైందా మీకు అంటే పదవిభజన చేసుకుని చదవటం వల్ల మీకే ఒక అవగాహన కలిగింది పదవిభజన లేకుండా చదివారు అనుకోండి ఏమైపోయింది అంతా కలిసి కలకాపలకంగా ఉంది లోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచునెరుక దాటు మించిన పరతత్వం అదియే మితిమీరలేదు విభక్తమౌతి కానరాదు మొదట సరిగ్గా అర్థం చేసుకోవాలి తర్వాత కింద వ్యాఖ్యానం అర్థం చేసుకోవాలి మాయ అక్కడ ఆపలా పంచీకృతమైన దగ్గర ఆపలా ఎక్కడా అర్థం ఎట్లా మారిపోతుంది అనేది మీరు గ్రహింపు రావాలి అది అక్కడ ఉద్దేశం అంచితముగా నీలోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచు నెరుక అర్థమైందా నాకు మీరెట్టు చదివారు అంచితముగా నీలోపలి పంచీకృతమైన మాయ అన్నారు అప్పుడేమైపోయింది అర్థం మారిపోలే అట్లా అంచితముగ నీలోపలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే వంచు నెరుక దాటుము మించిన పరతత్వం అదియే మితిమీర లేదు వివిక్తమౌ గతి కానరాదు అసలు తెలియదు కదా అంటే అర్థం ఏంటి ఏది విభజన చేయాలన్నా ఏది దేనికి అన్వయమో ఏది వ్యతిరేకమో కొద్దిగా గ్రహింపు ఉండాలి ఆ పరిజ్ఞానం ఉండాలి ఉంటేనే తప్ప సరిగ్గా చేసుకోలేదు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి సాధన చేయాలి ఇట్లా చదువుకోవాలి ఎవరైనా పక్కన పెట్టుకుని ఒక నాశ్రయించి చదువుతూ ఉంటే ఏం జరుగుతుంది వాడు చెప్తాడు ఇది దీంతో కలపకూడదు ఇది దీంతో కలుపుకోవాలి ఎట్లా విడగొట్టుకోవాలి అర్థమైనా కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం చెబుతున్నాడు మాయ సంగతి చెబుతున్నాడు ఎరుక సంగతి చెబుతున్నాడు పరతత్వం సంగతి చెబుతున్నాడు ఎలా దాటాలో చెబుతున్నాడు దాటితే పరతత్వం ఎలా ఉందో చెబుతున్నాడు ఒకే కందార్థంలో నాలుగు అంశాలను స్పృశించాడు ఏంటి ఏంటి చెప్పాడు మాయ ఎలా ఉందో చెప్పాడు ఎరుక ఎలా ఉందో చెప్పాడు దాన్ని దాటం ఎట్లాగో చెబుతున్నాడు దాటితే ఏమవుతావో పరతత్వం ఎలా ఉందో చెబుతున్నాడు ఆ పరతత్వం దాని స్థితి ఎట్లా ఉందో కూడా నిర్ణయంగా చెబుతున్నాడు కాబట్టి కందార్థాలు కూడాను నిర్ణయంగా చెబుతయ్యే గాని సాధనగా చెప్పవు అందుకని టైటిల్ ఏం పెట్టారు నిజ గురు బోధ మామూలుగా అద్వైత వేదాంతంలో ఎలా ఉంటుంది ద్వైతం నుంచి అద్వైతానికి రావాలండి అప్పుడు సాధనలన్నీ చెయ్యాలి ఎందుకని మనం ఉండేది ద్వైతం కదా నువ్వు వేరే నేను వేరే సుఖం వేరే దుఃఖం వేరే రాగం వేరే ద్వేషం వేరే ఇట్లా ఉంటాంగా కాబట్టి ఇక్కడ నుంచి అద్వైతంలోకి మారాలంటే సాధనలు అన్ని చెయ్యాలి చేసావు ఇప్పుడు నీకేం కావాలి నిర్ణయం కావాలి నిర్ణయం అంటే ఏమిటి ఇప్పుడు మీరున్నారండి మీరు గైనకాలజిస్ట్ గా ఒక యాభై అరవై ఏళ్ళు పనిచేశారు ఇప్పుడు మళ్ళా గైనకాలజిస్ట్ మొదటి పాఠం మీరు చదవాలా అవసరం లేదుగా ఎందుకని చదివి ప్రాక్టీస్ చేసి సహజం అయిపోయావు ఇప్పుడు మళ్ళా నీకు ఆ మొదటి పాఠం గుర్తు తెచ్చారనుకో ఏమంటావు వాడేమంటాడు ఆ మొదటి పాఠమే చాలా కష్టంగా ఉందండి అంటాడు ఇప్పుడు మొదలు పెట్టేవాడు నువ్వేమంటావు ఆహా మొదటి పాఠం ఏముందండి మూడు నిమిషాల్లో చదివేసేయచ్చు అందులో పెద్ద విషయం ఏం లేదు ఎనాట మీలో ఫలానా ఇది ఫలానా అది అని చెప్తారు అంతే కదా అది తెలుసుకోవడం పెద్ద విషయం కాదు దాన్ని ప్రాక్టికల్గా చేయడం చాలా కష్టం అంటాం పాఠం చదవడం కష్టం కాదు ప్రాక్టికల్గా చేయడమే కష్టము అంటాం అంతేనా కదా ప్రాక్టికల్గా చేసి కూడా ఏం చేస్తున్నావు నీకు నిద్రలో లేపడిగినా కూడా చెప్పే దశకు వచ్చేసి అంతేనా కాదా ఎవరో ఆపరేషన్ చేస్తున్నారు నీకు ఫోన్ చేశారు అమ్మ ఇట్లా కష్టం వచ్చింది మీరు ఎక్స్పీరియన్స్ కదా ఓసారి ఏం చేయాలో పరిష్కారం చెప్తారా అన్నారు మీ అనుభవంలో నుంచి ఏం చేశారు అప్పుడు పరిష్కారం తక్కువని చెప్పావు మరి మళ్ళా పాఠమంతా చదువుతానన్నావా చదువుతానంటలేదుగా లేదు సాధన చేస్తానంటున్నావా అంటు చూస్తానంటున్నావా చూడక్కర్లా అక్కడి నుంచి నువ్వు చెప్పండి నాకు అర్థమైపోతుంది అన్నావు కాబట్టి ఆయన చెప్పిన దాన్ని నీకు అక్కడ ఏం జరుగుతుందో ఆపరేషన్ టేబుల్ మీద ఆయన చేస్తున్నాడు సమస్య వచ్చింది నువ్వు అక్కడ లేవు కానీ నేను చెప్పగానే ఏమైంది నిర్ణయం నీకు తెలుసు కాబట్టి ఎక్కడ తెలిసిందంటే నిర్ణయం తెలుసు కాబట్టి ఆ సమస్య ఆ పరిష్కారం నీ నిజ జీవిత అనుభవంలో నువ్వు చూసావు కాబట్టి నిర్ణయం చెబితే పని అయిపోయింది అంతే కాబట్టి మానవుడు చిట్ట దశలోకి ముక్తి దశకు వచ్చేసేటప్పటికి ఏ స్థితికి ఎదుగుతున్నాడు అంటే నిర్ణయంగా ఉంటే ముక్తే ముక్తి దశలో సాధనలు లేవు అర్థమైందా ప్రాథమిక దశలో సాధనలుంటాయి కానీ చివరి దశ అయినటువంటి ముక్తి దశకు వచ్చేసినప్పుడు ఇంకా సాధనలేము ఉండవు ఏముంటాయి నిర్ణయమే ఉంటుంది ఇది ఇదే అనేటటువంటి నిర్ణయం నీకు కలిగింది ఇంకా మరలిపో అందులో నుంచి కాబట్టి కందార్థ పద్ధతిగా ఏం చెబుతున్నాడు అంటే నిర్ణయంగా చెబుతున్నాడు మాయ అంటే ఇది పెరుకంటే ఇది పరతత్వం అంటే ఇది ముక్తి అంటే ఇది అని నాలుగు ఖండితంగా నిర్ణయంగా చెబుతున్నాడు అర్థమైందా నిర్ణయంగా చెప్పే పద్ధతిని అచల సిద్ధాంతం అంట అచలం అచలం అచలం అంటే ఏమిటి అంటే కదలనిది అనేది నిర్ణయంగా చెప్తాడు కదలందని ఒట్టిగా చెప్పడం కదలందనేది ఎడ చెప్తున్నాడు నిర్ణయంగా చెప్పేస్తాడు మిగిలిన వాటన్నిట్లో కదిలేదాని గురించి బోధిస్తాడు మిగిలిన సిద్ధాంతాలలో కదిలే దాని గురించే చెప్పడం వల్ల ఒకసారి ఒక తీరుగా ఒకసారి ఒక తీరుగా చెప్తాడు అంటే అంతేగాని ఎప్పుడు నిర్ణయంగా ఒకే మాటగా చెప్పడం కానీ అచల సిద్ధాంతాలు ఎలా చెబుతాడంటే ఏం చెప్పినా నిర్ణయంగానే చెబుతాడు ఏం చెప్పినా కదలందాని గురించే చెబుతాడు కదిలేదాని గురించి చెప్పడం కదిలేది లేనిదని నిరూపించే పద్ధతిగా చెబుతాడు కదిలేది లేనిదని నిరూపించే పద్ధతిగా చెబుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొదలు ఏమన్నాడు అంచితముగా అంటే అనంతము బయలు ఎలా ఉందట అనంతంగా ఉంది ఎక్కడ ఉంది అంతటా ఉంది అనంతం అంటే అంతటా ఉండాలా వద్దా ఉండాలి నీ లోపల ఉంది నీ బయట లేదంటే అనంతం అవటల్లా పోని నీ బయట ఉంది నీ లోపల లేదన్నా తత్వంలాగా ఏదన్నా పెట్టుకో అనంతం అన్నది అంతటా ఉండాలా వద్దా ఎంత అంతటా అంటే బాహ్యము లోపల అనే భేదం లేకుండా అదేంతైనా కదా ఇప్పుడు నీకు ఆ భేదం ఉందా లేదా నీ బయట ప్రపంచం నీ లోపలే ప్రపంచం ఎట్లా ఉంటున్నాయా లేదా నీకు కాబట్టి ఈ బాహ్యము లోపల బయట లోపల అనే భేద లక్షణం పోవాలి దేని వల్ల కలిగిందట ఈ భేద లక్షణం మాయ వల్ల కలిగింది ఉన్నదేమో బయలు బయలు అంటే అంతటా ఉన్నది అనంతంట్ ఇన్ఫినిట్ అర్థమైందండి ములుగురుతో సంజు లేక ఉన్నది అన్నాడు అనగా ఇంకా స్పష్టంగా చెప్పడం కోసం ఏమన్నాడు అనంతం అంటే మళ్ళీ ఊహించుకుంటామని ములుగురుతో సంధులేక ఉన్నదే ఒక ముళ్ళు గుచ్చి ఇక్కడ లేదని చెప్పడానికి వీలు అంతటా ఉన్నది అదే బయలు అంటే అర్థమైందా ఇప్పుడు లోపల ఉన్నావు అదేమిటి అర్థమైందా ఇలా మామూలుగా అర్థం కావడానికి ఇలా చెప్తున్నాం కానీ నిర్ణయంగా చెప్పమంటే ఏం చెప్పాము ములు వృత్త సంధులేక ఉన్నది ఏదో అది బయలు సంస్కృతంలో చెప్పమన్నాం అప్పుడు అనంతం తెలుగులో చెప్పంటే బయలు సంస్కృతంలో చెప్పంటే అనంతం అర్థమైందా అంచితముగా అనంతమంతా ఉన్నది ఉన్నది ఉన్నది ఏదో ఎట్లా ఉంది అనంతముగా ఉన్నది ఉన్నది అనేది ఎప్పుడు ఎట్లా ఉంది అనంతంగా ఉన్నది ఇక ఇక రెండో స్టెప్ చెబుతున్నాడు ఇక నీ లోపలి మళ్ళీ అవు బరిమితి చెప్పాడు ఇప్పుడు నువ్వు ఎట్టా ఇప్పుడు నా లోపలంటున్నావుగా నీ లోపలి అని చెప్తున్నది అంతా కూడా ఏదైతే ఉన్నదో నీ లోపలి ఏదైనా చెప్పుకోయక మనసను బుద్ధను మరోటను మరోటను మరోటను మరోటను మరోటను ఎన్ని చెప్పినా కూడా అవన్నీ ఎలా ఉన్నాయి పంచీకృతమై ఉన్నాయి లోపల అన్ని ఈ లోపలను ఇప్పుడు శరీరమును మనసను ప్రాణమును బుద్ధను ప్రజ్ఞను చైతన్యమును ఎరుకను ఏదన్నా చెప్పు ఆత్మను బ్రహ్మను ను నువ్వు ఎన్ని పేర్లతో ఎన్ని చెప్పుకున్నా అవన్నీ లోపల ఉన్నాయా లోపలే ఉన్నాయి ఈశ్వరుడు అను ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు లోపల ఉన్నాడు అన్నా అన్నావుగా ఈ లోపల చెప్పేవన్నీ కూడా పంచీకృతమై ఉన్నాయి పంచీకృతం అంటే కలిపి ఐదైదు ఇరవై ఐదు ఇరవై తత్వాలుగా ఉన్నాయి అవి వస్తువులుగా కాదు ఎలా ఉన్నాయి తత్వాలుగా ఉన్నాయి ఎన్ని తత్వాలుగా ఉన్నాయి ఇరవై ఐదు తత్వాలుగా ఉన్నాయి ఐదు ఐదు ఐదు అంటే ఎందుకని ఐదు ఐదులు అన్నావు ఐదు పంచకాలు అవి ఒక్కొక్క దాంట్లో మళ్ళా ఐదు కాబట్టి ఐదు ఐదులు ఇరవై ఐదు ఏమిటవి ఆకాశ పంచకం వాయు పంచకం తర్వాత అగ్ని పంచకం ఆ తర్వాత జల పంచకం ఆ తర్వాత పృథ్వీ పంచకం నేల నీరు నిప్పు గాలి ఆకాశం అర్థమైందా ఈ ఐదు తెలుగులో చెప్తే అది ఈ ఐదు ఏమైనాయట మళ్ళా ఐదు ఐదులైన అర్థమైందా సృష్టి ఎట్లా ఇది ఐదు ఐదులు సృష్టి తయారైంది అర్థమైందా అంటే కనబడుతున్న నేలలో నీరు నిప్పు గాలి ఆకాశం ఉంది కనబడుతున్న నీటిలో మిగిలిన నాలుగు ఉన్నాయి కనబడుతున్న నిప్పులు మిగిలిన కనబడుతున్న గాలిలో మిగిలిన కనబడుతున్న ఆకాశంలో కూడా మిగిలిన అర్థమైందా ఇలా ఒకదానితో ఒకటి కలబోతగా తయారైన ఈ కలబోత నేమన్నారు పంచీకృతము అన్నారు అర్థమైందా ఈ పంచీకృతమైన దానికి అవతల ఉన్నది పరతత్వం ఈ ఐదేజుల ఇరవై ఐదు దీనికి అవతలంటే పర అవతలంటే పరా దాని ఏమన్నా పర తత్వం అర్థమైందా ఈ పంచీకృతం రెండు స్థాయిలో అయింది ఒకటేమిటి వేష్టి రెండు సమిష్టి ఉన్నాయా లేవా ఇప్పుడు వ్యష్టికి పంచీకృతం అంటే పెండాండ పంచీకరణ సమిష్టికి పంచీకరణ అంటే బ్రహ్మాండ పంచీకరణ అర్థమైందా పెండా పంచీకరణ ్రహ్మాండ పంచీకరణ అర్థమైందా ఈ రెండు రకాలుగా ఏదైతే పంచీకృతమై ఉందో ఆ పంచీకృతమైనదంతా ఏమిటాది మాయ పచ్చిలో అది సంగతి ఐదు ఐదు ఐదుగా నువ్వు ఎన్ని చెబుతావో అదంతా కూడా మాయే ఐదు ఐదు ఇరవై ఐదుగా చెప్పబడేదంతా కూడా మాయ పద్ధతే అని అనేగా తెలుగులో చెప్తుంది కాబట్టి ఎల్లప్పుడు ఉన్నది ఏది దాని అవతల ఉన్న పరతత్వం ఇరవై ఉంది ఏమిటి ఉందట మరి అయితే ఇదంతా మాయని అన్నావా మరి ఏమిటి ఉందంటే దాని అవతల ఉందా ఒకటి పరం అది పరతత్వం అది అనంతం అది అంచితం ఎప్పుడు ఉంది ఈ ఐదైదుల ఇరవై ఐదు కదులుతోంది ఒకప్పుడు ఉంటోంది ఒకప్పుడు ఉంటాల్లా ఒక కాలంలో ఉంటోంది ఒక కాలంలో ఉంటల్లా కాబట్టి దీనికి ఏం పెట్టాం పేరు మాయా అర్థమైనా ఈ ఐదు ఐదుల ఇరవై ఒకటే పేరు పెట్టాం ఏమిటది మాయా ఎందుకంట దీని గురించి ఏ సిద్ధాంతం మాట్లాడినా ఆ సిద్ధాంతం అంతా ఏమిటంటే మాయ పద్ధతి అర్థమైనా దీన్ని ఉన్నదని చెప్పకూడదు దేని ఉందని చెప్పాలి అది అవతలున్న పరతత్వమే ఉన్నదని నిరూపించాలి నిర్ణయం చేయాలి కాని మనం ఇప్పుడు ద్వైతం అద్వైతం మిగిలినటువంటి ఇతర సిద్ధాంతాలలో అంతా కూడా ఈ ఐదైదులు ఇరవై ఐదులో ఉన్నదాని ఉన్నదని చెబుతూ ఉంటాడు అర్థమైనా అమ్ముంది అయ్యుంది ఆయన ఉన్నాడు ఉన్నాడు సగుణ పద్ధతి సగుణ నిర్గుణ పద్ధతి కూడా ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయట ఈ ఐదేజుల ఇరవై ఐదునే చెప్తూ ఉంటాయి ఎంతసేపు నున్న స్థితిని బట్టి ఈ ఐదేజుల ఇరవై ఐదు గురించే మాట్లాడుతూ ఉంటాయి ఇంద్రియాల గురించి ఇంద్రియాధిష్ఠాన దేవతల గురించి విషయాల గురించి విషయాధిష్ఠాన దేవతల గురించి ఇట్లా ఎక్కడికక్కడ అయితే దేవతా సమూహం గురించి కాని లేదంటే జీవ సమూహం గురించి కాని మాట్లాడుతూ ఈ జీవ సమూహమైన పిండాండ పంచీకరణ ఆ దేవతా సమూహమైన బ్రహ్మాండ పంచీకరణ ఈ రెండూ కూడా పంచీకృతం అయ్యే ఉన్నాయిగా కాబట్టి పంచీకృతమైనదంతా అనంతమయ అవకాశం లేదు పంచీకృతమైనదంతా అనంతమని చెప్పే అవకాశం లేదు అనంతమని నిర్ణయం చేసే అవకాశం లేదు ఎందుకని దాని పరిమితులు దానికి ఉన్నాయి దాని ఉనికి దానికి ఉంది వ్యవహారం దానికి ఉంది లయం దానికి అది మరొక దాంతో కలిసిపోతూ ఉంటుంది మరొక దానితో విడిపోతూ ఉంటుంది ఘటనము విఘటనము జరుగుతూ ఉంటుంది అక్కడ ఆ పంచకృతంలో ఏం జరుగుతుంది కలవటం విడిపోవడం వ్యవహరించటం లయించటం ఏర్పడటం ఇలాంటి అక్కడ జరుగుతున్నాయి కాబట్టి కదులుతున్నాయా లేదా కాబట్టి మాయా కదిలేదంతా ఏమిటి మాయా దానికి ఇంకో పేరు పెట్టాం ఏమిటది అంటే నిన్న ఇప్పుడు ఈ పంచీకృతమైనది అంతా ఎరుకే దానికి ఇంకో పేరు కూడా పెట్టాం మాయ బదులు ఏం పేరు పెట్టాం ఎరుక అర్థమైందా మాయన్నా ఎరుకన్నా ఒకటే కానీ ఎరుక ఏం చేస్తుందంట నిన్ను తానే అనంతమని తానే స్వయం సిద్ధమని తానే స్వతహాగా పనిచేస్తుందని అంతా తానే అని పరతత్వం మరుగయ్యేటట్లుగా నిన్ను వంచింది పరతత్వం మరుగయ్యేటట్లుగా నిన్ను వంచింది వంచడానికి కారణం ఏంటి నువ్వు దాన్ని విశ్వసించవు అంతేగా నమ్మకపోతే మోసం చేయడం కుదురుంద కాబట్టి నువ్వు పరతత్వాన్ని విశ్వసించవలసింది పోయి ఈ ఐదైదుల ఇరవై ఐదుగా పంచీకృతమైన పిండ బ్రహ్మాండ పద్ధతిగా ఉన్న దానిని నమ్మేవు విశ్వసించావు అప్పుడేమైంది వంచింపబడ్డావు దాని చేత నువ్వు వంచింది ఎవరిప్పుడు ఎరుక కాబట్టి వంచే ఎరుకని దాటుము బోధ గురుగారు చెప్తున్నారు ఏమని నాయన ఈ పంచీకృతమైనదంతా గురించి చెప్పేదంతా మాయ పద్ధతి దీన్ని విశ్వసిస్తే నేను అది ఈ వంచే ఎరుకని దాటు నువ్వు నీకేం తెలుస్తున్నాట మించిన పరతత్వం అది ఈ ఐదేజుల ఇరవై ఐదుని దాటి అవతలకు వెళ్ళావా మించితే అంటే దాటితే అవతలకు వెళ్ళావు అవతలకు వెళ్ళి చూస్తే ఏమైంది బయలు భరతత్వం ఇప్పుడు మీ ఇల్లు ఇది ఇంతేనా మీ ఇల్లు ఎంత ఉంది ఇదిగో ఈ నాలుగు వాళ్ల మధ్యనంత ఉంది అంతేనా బయలు ఎంత ఉంది అంతేనా నీకు అనంతం అంటే ఇప్పుడు బయలు చూపెట్టాలా ఇల్లు చూపెట్టాలా ఎందుకని ఆ బయలునే నువ్వు ఇల్లు కట్టుకుంటుంది అంతే కదా బయలు ఎప్పుడు ఉంది ఇల్లు ఒక కాలంలో లేదు ఒక కాలంలో వచ్చింది ఒక కాలంలో పోతుంది కానీ బయలు ఎప్పుడు ఉంటుంది కదా అట్లాగే అట్లాగే పిండా ఇల్లు వచ్చింది కొంతకాలం ఉంది కొంతకాలం వ్యవహరించింది కొంతకాలం కలిసింది కొంతకాలం విడిపోయింది కొంతకాలానికి లయమైంది అటులనే సమిష్టి అయిన బ్రహ్మాండం అనంత సృష్టి ఒకప్పుడు లేదు వచ్చింది ఉంది వ్యవహరించింది పరిరక్షించబడింది ఒక కాలంలో మళ్ళా లేకుండా పోయింది కానీ ఈ ఆ బ్రహ్మాండమన్నా ఈ రెండు ఏమవుతున్నాయ ఒకే బయలులోనే వాటంతట అవే ఉత్పన్నం అవుతున్నాయి వాటంతటే వ్యవహరిస్తున్నాయి వాటంతట అవే కొంతకాలానికి లేకుండా పోతున్నాయి పరతత్వం అయినటువంటి బయలు ఎప్పుడూ ఉన్నది ఉందా లేదా ఎలా ఉపమానం నీ ఇల్లు నీ ఇంటి బయట అర్థమైందిగా ఇట్లాగే పిండము పిండమునకు బయలు బ్రహ్మాండము బ్రహ్మాండమునకు బయలు బయలు ఎప్పుడు ఉంది ఈ రెండు మాత్రం ఈ పరిమితులు ఏర్పడుతున్నాయి ఈ ఇరవై ఐదు ఏర్పడుతున్నాయి ఉంటున్నాయి కొంతకాలం వ్యవహరిస్తున్నాయి కొంతకాలానికి లేకుండా పోతున్నాయి కావునా పరతత్వం ఎప్పుడు ఉన్నది పరతత్వము అనంతం అది అందుకనే పరతత్వం అది మితి మితి అంటే లిమిటేషన్ లేదు అనంతం కాబట్టి పరతత్వం అనేది ఏమిటి అనంతం ఇంకేమిటది కానరాదు కాబట్టి పరతత్వంలో విభజనలు లేవు ఖండములు లేవు అర్థమైనా అఖండమవుతున్నటువంటి పద్ధతి అక్కడ లేదు అది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు అనంతంగా ఉంది అర్థమైందా ఎరుక కూడా అఖండంగా ఉన్నట్టే కనబడుతుంది పిండ బ్రహ్మాండ ఈ రెండు కలిపితే ఎరుక అర్థమైనా పిండ పద్ధతిగాను ఎరుక ఉన్నది బ్రహ్మాండ పద్ధతిగాను ఎరుక ఉన్నది అదేమో దివ్యాహం అదేమో దివ్యాహం బ్రహ్మాండ పద్ధతిగా ఉన్నది ఏమిటి దివ్యాహం దివ్యత్వంతో కూడుకుని ఉంది దైవీ పద్ధతిగా ఉంది దైవీ జ్ఞానంతో ఉంది పిండ పద్ధతి ఏమిటి జీవ ప్రభావం జీవాహం నేను జీవుడు అహం అర్థమైందా అక్కడేమో నేను దేవుడుననే అహం ఇక్కడేమో నేను జీవుడుననే అహం ఈ రెండూ కలిస్తే అఖండం కాని ఎరుక కూడా అఖండంగానే కనబడుతోంది మరి ఎందుకని నీ అన్వేషణ ఇందులోనే చేసావుగా ఈ ఇరవై ఐదు తత్వాలు ఆ ఇరవై తత్వాలలోనే నీ జీవితం అంతా అన్వేషణ జరిగిపోతుంది ఎట్లా చూపిస్తానట అయితే పెండాలో చూపెడుతుంది లేకపోతే బ్రహ్మాండంలో చూపెడుతుంది అక్కడ అడిగితే ఇక్కడ చూపెడుతుంది ఇక్కడ అడిగితే అక్కడ చూపెడుతుంది ఇది ఎరుక పద్ధతి ఇది మాయ పద్ధతి కానీ రెండు ఒకటే ఎరుకన్న మాయన్న ఒక మనసన్న ఒకటే గదరా మాయన్న ఎరుకన్న మాయన్న మనసన్న ఒకటే గదరా తెలుసుకోరా మాయన్న ఇంతకుమించి ఇంతకుమించి వేరేది లేదు గదరా మాయన్న కాబట్టి ఖండఖండాలుగా చూసినప్పుడు వేరు వేరుగా కనబడుతుంది కానీ పరతత్వం ఎలా ఉంది అనంతంగా ఉంది అర్థమైందా కాబట్టి వివిక్తం అది విభజనలు లేవు అర్థమైందా కాబట్టి బయలులో ఏ రకమైన విభజనలు లేవు ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది మార్పు లేక ఉన్నది కదలక ఉన్నది ములుగు సందు లేక ఉన్నది అనుకున్న లక్షణాలు ఏమిటి కదలక ఉన్నది మార్పు లేకుండా ఉన్నది ములుగురితో సంధు లేక ఉన్నది విభజనలు లేకుండా ఉన్నది అర్థమైందా దానికి నాలుగు లక్షణాలున్నాయి ఈ నాలుగు లక్షణాలను నిరంతరాయంగా పట్టుకోవాలి పరతత్వాన్ని అనంతం అది ఐదో లక్షణం ఏమిటి అనంతం ఈ ఐదు లక్షణాలే బయలుకున్న లక్షణాలు అర్థమైందా ఈ ఆద్యంతములతో కూడినటువంటి మాయైనా ఎరుకైనా ఎప్పుడు లేనిదే అనంతములో ఏమి లేవు ఆద్యంతములు లేవు మొదలు చివరా లేదు ఎరుకేమున్నాయి మాయకేమున్నాయి ఆది ఉంది అంతము కాబట్టి ఆద్యంతములతో కూడిన ఎరుకని మాయని విశ్వసించకు దేనిని విశ్వసించాలట అనంతమైన పరతత్వము విశ్వసించు అప్పుడు వంచబడవు అదే ఈ మధ్యలో ఉన్న దాన్ని పట్టుకున్నాం అనుకో ఇది నిన్ను వంచిస్తుంది ఆ వంచనకు గురైతే ఏమయ్యావు అయితే పెండాండంలోనన్నా పుట్టేవు లేతే బ్రహ్మాండంలోనన్నా పుట్టేవు జన్మ తప్పడం కోల జన్మ ఎట్ట ఏదో ఒక కాలంలో అయితే పెండాండంలోనన్నా పడతావు లేకపోతే బ్రహ్మాండంలోనన్నా పడతావు జీవాహంతో అయినా పడతావు దైవా దైవీ అయినా పడతావు ఇక్కడో అక్కడో జన్మ తప్ప అర్థమైందా ఆయా దేవతాస్వరూపాలుగా అయినా వస్తాం మరి ముక్తి ఎక్కడా వచ్చిందా లేదు ఇందులో ఉంటే అది ముక్తి అన్నావు అది ఎరుక పద్ధతి జీవాహంగా ఉండి దైవాహంగా మారడం నివ్యాహంగా మారటమే ముక్తి అంటావా అది మాయ పద్ధతి అది ఎరుక పద్ధతి నిజమైనటువంటి ముక్తి విదేహముక్తి అంటే ఏమిటి మోక్షం అంటే పరతత్వమే మోక్షం జన్మరాహిత్యమే మోక్షం ఆ బయలు స్థితిని అందటమే మోక్షం కాబట్టి దాటాలి అనే లక్షణం పిండ బ్రహ్మాండాలను రెండింటినీ దాటాలి అని చెప్తున్నారు అర్థమైనా ఈ శ్లోకం అంతా ఇప్పుడు చదువుకోండి అప్పు చాలా ఉంది చదువు అదే వ్యాఖ్యాన దానికి భ్రాంతి ఎక్కడ నుండి కలిగినదో కలిగిన దాని అవ్యక్త రూపములోనే విధములోనే విధముగా మాయ దాగున్నదో విచారించి తదుపరి ప్రకృతి పురుషులుగాను ఈశ్వరునిగాను జీవునిగాను పరిణమించుచున్నప్పుడు మాయ త్రిగుణముల రూపము ఏ విధములైన భ్రమను కలిగించున్నవో క్రమముగా తెలుసుకొని అదే క్రమములో తిరోగమనమై మొదట వ్యష్టి అజ్ఞానమును తరువాత సమిష్టి ఈశ్వర జ్ఞానమును పిమట తురియమైన అఖండ ఎరుకను అఖండ ఎరుకను దాటు కొను తుయాతీతమై ఎరుక పరిపూర్ణుడు కావాలని అది ఇప్పటివరకు మీకు చెప్పింది ఇప్పటివరకు మీకు వివరించి చెప్పిందంతా అదే ఈ వాక్యాలని మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాము అదే మొత్తమ్రాంతి ఎక్కడ నుండి కలిగినదో ఆ కలిగిన దాని అవ్యక్త రూపములో ఏ మాయ దాగున్నదో విచారించి తదుపరి ప్రకృతి పురుషులుగాను ఈశ్వరుని గాను జీవునిగాను పరిణమించున్నప్పుడు త్రిగుణముల రూపము ఏ ఏ విధములైన భ్రమలు కలిగించున్నవో క్రమముగా తెలుసుకొని అదే క్రమంలో తిరోగమనమై మొదట ఎస్టి అజ్ఞానమును తర్వాత సమిష్టి ఈశ్వర జ్ఞానమును తిమట తుదియమైన అఖండ ఎరుకలను దాటుకొన తుదియాతీతమై ఎరుక విడిచి పరిపూర్ణుడు కావాలను ఇది మీ లక్ష్యం లక్ష్యం గురించి ఇంత స్పష్టంగా చెప్తున్నారు అంటే మాయలో ఎరుకలో ఖండ విభజన ఉందో ఇవన్నీ చెప్పుకొచ్చారు ఉందట ప్రకృతి పురుషులుగా ఉంది జీవుడు ఈశ్వరుడుగా ఉంది త్రిగుణాత్మకంగా ఉంది అర్థమైందా ఇట్లా అనేక విభజనలతో కూడుకునుంది పెండ బ్రహ్మాండములంతా కూడా ఈ విభజనలతో కూడుకున్నదంతా దాటాలి దాటితే తురియంలో అఖండంగా కనపడింది రెండు ఒకటిగా కనపడ్డాయి బ్రహ్మనిష్ఠుడికి ఎండ బ్రహ్మాండములు కలిసిపోయి కనపడ్డాయి వాడు అఖండ ఎరుకలో ఉన్నాడు ఎవడైతే తురియాతీతమైనటువంటి బయలు అనంతమైనటువంటి పరతత్వం దానిలోకి ప్రవేశించాడు వాడికి ఇది కూడా లేకుండా పోయింది అప్పుడేమయ్యాడు పరిపూర్ణుడయ్యాడు బ్రహ్మనిష్ఠ వరకేమంటే పూర్ణుడయ్యాడు పరతత్వంలో ప్రవేశిస్తే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందితే పరిపూర్ణుడు అయ్యాడు కాబట్టి మానవుడు ఏ లక్ష్యంలో జీవించాలి ఇప్పుడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పరిపూర్ణత్వం అనేటటువంటి దాన్ని పొందటానికి మానవ ఉపాధిని ఉపయోగించాలి పంచీకృతమైన మాయ పద్ధతిలోనే తిరిగి అపంచీకృతమైన సాధనగా పంచీకృతంగా నువ్వు చూసినంత సేపు ఏదో సాధనలు కనబడుతూనే ఉంటాయి ఇదంతా కలిసిపోయింది పెండ బ్రహ్మాండములు రెండు బ్రహ్మనిష్టలో కలిసిపోయినాయి కలిసిపోయి అపంచీకృతంలోనే ఇదంతా ఉన్నది అనేది నీకు స్థిరమైంది మహావాక్యాల ద్వారా నాలుగు మహావాక్యాల ద్వారా ఇదంతా ఎప్పుడు విభజించబడలేదు బ్రహ్మము అవిభాజ్యము అనేటటువంటి నిర్ణయం కలిగినటువంటి వాడికి ఇప్పుడు ఏ సాధన ఉంది ఏ సాధన లేదు తాను పొందినటువంటి ఎరుకను విడవడమే సాధన ఆ బ్రహ్మం అనేటటువంటి నిష్ఠని విడిచి పరతత్వాన్ని తెలుసుకోవడమే సాధన నిర్ణయంగా తెలుసుకోవడమే సాధన ఇంకే సాధన లేదు అక్కడ అర్థమైందా తాను అంతవరకు చేసుకొచ్చినటువంటి తెలుసుకున్నటువంటి దాన్ని అంత విడవడమే నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయాన్ని పట్టుకున్నాడు ఇదంతా వదిలేసాడు వరబ్రహ్మనే నిర్ణయాన్ని పట్టుకున్నాడు ఈ బ్రహ్మనేటటువంటి దాని అంతా వదిలేసాడు ఆ వదిలేటటువంటి విధానమే ఇక్కడ చెబుతున్నాడు పయనించవలను చివరకు అసంగుడైన కూరుకులను విరిచిపోవచ్చు ఉండవలము అంటే అర్థమేంటి ఇప్పుడు ఏ కాలమునందు జీవుడిగా ఉన్న ఇరవై ఐదు లక్షణాలు గాని బ్రహ్మముగా ఉన్న ఇరవై ఐదు లక్షణాలు గాని ఇవేవి వేరువేరుగా ఉన్నాయనేది గాని లేక లేక కలిసి పనిచేస్తున్నాయనేది గాని ఇదంతా కూడా ఎరుకే కాబట్టి ఎరుక లేనిదే కోటస్థం ఒకటే ఉన్నది అనేటువంటి స్థితికి రావాలి చివరకు అసంగుడైనా కోటస్థము అసంగం దేంతో కలవటల్లా దేంతో విడిపోవటల్లా కదలటల్లా ఎరుకలను విడిచిపోవలన విహితమైన గురు కృపచే జ్ఞానమని అఖండ ఎరుకను వీడినచు శేది పరిపూర్ణమై చివరికి నిర్ణయంగా చెప్పేశాడు విహితని విహితమని విశేష హితం విహితం అంటే ఏంటి విశేష హితం ఇది ఇది ఇది దీనికంటే అది గొప్పది దానికంటే ఇది గొప్పది ఇది దానికి అధిష్టానం ఇది దానికి ఆధారం ఇది దానికి ఆధేయం ఈ రకంగా ప్రయాణం చేస్తాడు జీవ బ్రహ్మల మధ్యలో ఇలా ప్రయాణం పూర్తి చేసి చేసి చేసి చేసి చేసి చేసి ఈ పెండ బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉన్నటువంటి ఎరుకను బాగా తెలుసుకుని లేనిదని విడవాలి లేనిదని విడవాలి ఆ లేనిదని విడిచావనుకో ఈ జ్ఞానమంతా ఒట్టిదేనని విడిచావనుకో అప్పుడు జ్ఞానాతీతమైనటువంటి దుర్యాతీతమైనటువంటి పరతత్వం పరబ్రహ్మం పరమాత్మ అందులో ప్రవేశిస్తాం ఈ జ్ఞానాతీతమైనటువంటి దాంట్లో ప్రవేశించగానే ఇక మిగిలేదేమిటంటే పరిపూర్ణమే చేసేదేమిన్నదేమిట శేషించేది పరిపూర్ణమే ఎప్పుడు ఉండేది శేషం అంటే అర్థం ఏంటి అది ఎప్పుడు ఉంటుంది అనంతం ఎప్పుడు ఉంటుంది కదా మధ్యలో కొంతకాలం ఒక తీరుగా వచ్చావు ఒక తీరుగా అయ్యావు ఒక తీరుగా చేసావు ఓ తీరుగా పోయావు ఎన్ని చేసినా పెండ బ్రహ్మాండ రీతులలో ఎన్ని చేసినా ఎన్ని చూసినా ఎంత పొందినా ఏది జరిగినా అన్ని కూడాను అనంతంలోకి వచ్చేప్పటికేమైంది లేనిదైపోయి ఇదంతా లేనిది ఉన్నది బయలే ఉన్నది పరతత్వమే ఉన్నది పరబ్రహ్మమే ఉన్నది పరమాత్మయే అనేటటువంటి నిర్ణయంలో మిగిలిపోయాడు మిగిలిపోయాడు ఆ నిర్ణయం మిగిలిపోయింది కాబట్టి ఏ సాధన లేదు కాబట్టి ఇప్పుడు ఏమి మిగిలిందా అంటే పరిపూర్ణం ఒక్కటే ఉన్నది అన్నద ఆగిపోయాడు అంతే ఇక ఎందుకని ఇంకా జాన మరణాలు లేవు ఆద్యంతములు లేవు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని పొందాలి అక్కడికి దాలు